శ్రవస్తమం జయరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శువన్నోపిేసాగం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్య వందే గుపరం పరా త్రై విద్యా మాం సోమపాయ యజ్ఞ విశ్వార్గతిం ప్రార్థయే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్వింటి దివ్యాన్ దివిదే భోగాన్ భాష అయిపోయింది శ్లోకానికి ఓకే తేచ పుణ్యం పుణ్యఫలం ఆసాద్య సంప్రాప్త్య సో ఇక్కడ యజ్ఞాలు చేస్తారు యజ్ఞాలు చేసిన తర్వాత దేహత్యాగం చేయాల్సి ఉంటుంది దేహత్యాగం చేయకుండా యజ్ఞ ఫలం లభించదు యజ్ఞానికి యజ్ఞ ఫలానికి మధ్యలో అదో అమంగళం ఒకటొస్తుంది కాబట్టి యజ్ఞం చేసి మరణము అనే అమంగళాన్ని దాటి అప్పుడు యజ్ఞ ఫలానికి చేరుకుంటాడు అదే పుణ్యం అసాధ్య పుణ్యం అంటే పుణ్య ఫలం పుణ్యము రూపముగా ఉండే ఫలము కర్మ యొక్క ఫలం ద్విధము సుఖాన్నిచ్చే ఫలం పుణ్యమని దుఃఖాన్నిచ్చేది పాపమని చెప్పబడుతుంది అటువంటి పుణ్యఫలములు ఉంది సురేంద్రలోకము శతక్రతో స్థానం అశ్నంతి భుంజతే సురేంద్ర అంటే దేవతల యొక్క ప్రభువు ఇంద్ర అంటే ప్రభువు దేవతల యొక్క ప్రభువు ఆయన కూడా యజ్ఞాలు చేసి అక్కడికి వెళ్ళిన వాడే ఎటొచ్చి అందరూ ఒక్కొక్క యజ్ఞం చేసి అక్కడికి వెళితే ఆయన వెయ్య వంద యజ్ఞాలు చేసి అక్కడికి వెళ్ళాడు శత క్రతు అంటే వంద క్రతువు అంటే వైదిక వైదికములైన యజ్ఞములకు క్రతువులు పేరు అంటే సోమయాగమునకు క్రతువు అని పేరు కనుక అటువంటి వంద యజ్ఞములను చేసి అక్కడికి వెళ్ళిన వాడు అంటే ఇది ఎలాగంటే అమెరికా వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు వచ్చి తర్వాత సిటిజన్షిప్ కూడా తీసుకున్నవాడు హోడోన్ కాడు ఇప్పుడే వేసా మీద వెళ్ళినవాడు ఇంకొక అలాంటి సో ఇంద్రుడు అలాంటి వాడు అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ తీసేసుకుని ఎలక్షన్లో నెగ్గేసి ప్రెసిడెంట్ అయిపోయినవాడు అంటే ఆ లెవెల్లో ఉన్నాడు అనమాట వంద మన ఇండియన్స్ అమెరికాలో పొజిషన్స్లో ఉంటారు ఉదాహరణకి లూజియానా అనే స్టేట్కి మన ఇండియన్ పంజాబియాత కథను గవర్నర్ అక్కడ గవర్నర్ అంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ లాగా ఆ సిస్టమ్ ఆఫ్ ఆ వేరు ఇక్కడ గవర్నర్కి ప్రెసిడెంట్కి పవర్స్ ఉండవు చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ ఉంటాయి అక్కడ ఎగ్జాక్ట్లీ చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉంటాడు గవర్నర్ హీజ్ ఆల్ నా అక్కడ మన ఇండియన్ ఒక స్టేట్కి గవర్నర్గా ఉన్నాడు అలాగే కాంగ్రెస్లో సెనేట్లో అక్కడ గవర్న మన ఇండియాల్సి చాలామంది ఉన్నారు సో ఆ విధంగా ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళాడు ఒక ఆయన వెళ్ళి ఇంద్రుడు అయి కూర్చున్నాడు ఎందుకంటే దట్ క్వాలిఫికేషన్ వంద యజ్ఞములు చేసిన క్వాలిఫికేషన్ ఉంది ఆయన ఎంతవరకు ఉంటాడంటే చాలా కాలం ఉంటాడు ఈ ఒక్కొక్క యజ్ఞం చేసిన వాళ్ళు అలా వెళ్ళి లా వస్తూ ఉంటారు ఆయన మటుకు చాలా గాలం ఉండి ఆ దేవేంద్ర దేవలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సురేంద్రలోకం అంటే శతక్రతో స్థానం ఇంద్ర ఇంద్రుల యొక్క స్థానము అశ్వంతి అంటే తింటారు తినమంటే భోగిస్తారు అనుభవిస్తారు అత్యం దితే దీన్ని అనుభవిస్తారు దివ్యాన్ దివి భావన ప్రాకృతాన్వాన్ అప్రాకృతాన్ దేవభోగా స్వర్గంలో ఉండే భోగాలను అనుభవిస్తారు దివ్యములైన భోగములు దివి భవాన్ దివ్య అయ్యా అంటే వనే భవ వన్య గ్రామే భవ గ్రామ్య దివి భవ దివ్య అలా వస్తుంది అక్కడ ఉండేటువంటి స్వర్గలోకములందు స్వర్గలోకములందుండే భోగములను అనుభవిస్తారు భోగానుభవం స్వర్గంలో ఓ మానవలోకంలో ఇంకో ఉంటుంది అంటే ఇదే మనం చూసి చెప్పి మాట ఏమి కాదు విద్యలాగా వేదంలో ఇతర స్క్రిప్చర్ స్క్రిప్చర్స్లో పురాణాల్లో అలా చెప్తారు కాబట్టి ఆ చెప్పిన దాన్ని చెప్పడమే తప్ప ఇక్కడ భోగాలలో కొన్ని దోషాలు ఉంటాయి ఎలాగంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక పదార్థం బాగా నచ్చింది అనుకోండి భోజనం చేస్తున్నప్పుడు చాలా బాగా నచ్చిన పదార్థం ఏదైనా ఉంటుందనుకోండి దాని రెండోసారి వేయించుకుంటారు లడ్డు బాగా నచ్చింది అనుకోండి ఓ లడ్డు వడ్డించే అది తినేస్తారు అప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో లడ్డూ వడ్డిస్తారు అది కూడా తినేస్తారు ఇంకా తినాలని ఉంటుంది కానీ ఇంకా తినలేదు ఎందుకంటే కడుపులో నొప్పి వస్తుంది తింటుండగానే నొప్పి వస్తుంది కానీ ఇంకా తినాలనే ఆశ మాత్రం ఉంటుంది అంటే దేహానికి మనస్సుకి మధ్యన గ్యాప్ ఉంటుంది అది ఎక్కడ పోగాల్లో అటువంటి ఇబ్బంది అక్కడ భోగాల్లో ఇబ్బంది ఉండదు ఇంకా తినాలనుకుంటే తింటూ ఉండదు కడుపు నొప్పి రావడము తర్వాత ఇంకా తినలేకపోవడం అని ఇబ్బంది అలాంటివేమి ఉండవు ఎస్ అయితే భోగాలు ఏంటి లేదండి ఇక్కడ సినిమాకి వెళ్ళాడు అనుకోండి సినిమా అనే భోగం ఉందనుకోండి ఇక్కడ ఆ భోగం ఎంత చేత మేము చిన్నప్పుడు టూ ఇన్ వన్ అంటే సినిమా డబుల్ ధవా కాలు ఏదో పేరుతోటి టూ ఇన్ వన్ అని ఒక సినిమా ఉండేది సో అంటే ఒకే టిక్కట్లో రెండు సినిమాలు చూసేయొచ్చు అలా వేసి వాళ్ళు వాల్పోస్టర్ అది చూసి చాలా ఎక్సైట్ అయిపోతుంది వాళ్ళు అయ్యారు హా ఇంత అవకాశం వదులుకుంటే ఛాన్స్ మళ్ళీ దొరుకుతుందో ఒక ఎంత లాభమో చూడండి ఎంత లాభసాటి బేరము ఒక టిక్కట్తో ఒక సినిమా బదులు ఒక టిక్కతో రెండు సినిమాలు చూడవచ్చు అని పిచ్చిగా పడిపోయేవాళ్ళు రెండో సినిమా సగంపడికి నిద్రపడి కూర్చుని అలా కూర్చుని ఎందుకంటే ఇంకా ఇంద్రియాలు బాడీ అవి ఇంకరేట్ చేయాలి స్వర్గంలో అయితే అలాగే ఉంటాడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ మీరు ఎంతసేపు చూసి చూడవచ్చు ఈ నిద్ర అలసట ఇవి అనుభవానికి రాదు భోగానికి ఆటంకాలు కావు ఇలాంటి భేదాలు ఎవరు ఉంటాయి విచేతనే ఇక్కడ సూక్ష్మశరీరం చిన్మయ శరీరంగా ఉంటుంది సో కాబట్టి ఈ స్థూల శరీరానికి ఉండే అలసట గ్లానీ ఫ్యాటీ సరే అటువంటి సమస్యలు ఆ సూక్ష్మ శరీరానికి ఉండవు కనుక వాళ్ళ భోగాలను అనుభవిస్తూనే అలా ఎన్ని గంటలైనా ఊర్వశాల డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది వీళ్ళు చూస్తూనే ఉంటారు సంథింగ్ లైక్ దాట్ ఇంత అక్కడ శంకర్లు ఉంటున్నారు అప్రాకృతాన్ భోగాన్ ఈ ప్రాకృతములు అంటే ఈ ప్రకృతిలో మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఉండే భోగములకు ఎప్పుడుకో ఒక హద్దు ఉంటుంది మీరు ఇంకా భోగించాలనుకున్నా ఇంకా భోగించలేరు కానీ అలాంటి ఇబ్బందులేం లేకుండగా అక్కడ భోగించగలుగుతారు కాబట్టి ఆ భోగములు ఇక్కడ ఉండే భోగములు ప్రాకృత భోగములు అక్కడ ఉండే భోగములు దివ్యములు అంటే అప్రాకృత భోగములు అటువంటి భోగములను అనుభవించవచ్చు ఓకే అభౌమాన్ దభోగాన్ దేవానా భోగా దేవభోగా తాన్ అంటే దేవతలు ఏ భోగాలను అనుభవిస్తారో అవి మనం అనుభవించు ఎలాగంటే ఇప్పుడు మహారాజు తినే ఆహారము అది స్పెషల్ ఫుడ్ ఏదో ఉంటుంది ఏమో కొన్ని స్పెషల్ డిష్లు ఉంటాయి అది మహారాజుకో లేకపోతే ధనవంతుడికో లభిస్తాయి ఇప్పుడు బేదవాడు ఉన్నాను అనుకోండి బేదవాడు అలాంటి స్పెషల్ డిష్ తినలేడు కదా సో సేమ్ డిష్ వెరీ స్పెషల్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ మీరు తినాలనుకుంటే రోడ్డు పక్కన కాకా హోటల్లో ఇడ్లీకేను ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఇడ్లీకి తేడా ఉండదు ఉంటుంది అవడానికి రోడ్డు కూడా సేమ్ డిష్ కానీ క్వాలిటీలో హస్తి మశకా అంతరం ఉంటుంది అంటే ఏనుక్కి దోమకి అంత తేడా హస్తీ మశిక అంతరం అని అదో సంస్కృత వసవాసం అంత తేడా ఉంది అంతరము అంటే తేడా అంత తేడా ఉంటుంది పేదవాడు ఎందుకు వస్తాడు ఆ రోడ్డు పక్క కాకా హోటల్లో ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఒక ప్లేట్ ఇడ్లీ తింటాడు అనుకోండి పాసిబుల్ ఫుడ్ బి సో వేరే ధనికుడు ఏం చేస్తాడంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వంద రూపాయలు ఇచ్చి ప్లేట్ ఇడ్లీ తింటాడు సో ఆ విధంగా భోగములలో చాలా పెద్ద అంతరము ఉంటుంది సో ధనికులు తినే ప్లేట్ ఇడ్లీకి బీదవాడి ప్లేట్ ఇడ్లీకి తేడా ఏ ఉంటుందో ఆ స్వర్గంలో దేవతలు అనుభవించే భోగములు అవి స్పెషల్ భోగములు ఇక్కడ మా భూలోకం మీద మానవులు అనుభవించే భోగాలు చాలా తక్కువ స్థాయికి చెంది ఉంటాయి వీడు మరి మానవుడే కదా నిన్నటిదాకా మానవుడు ఈవేళ యజ్ఞం చేసి పుణ్యఫలంగా స్వర్గానికి వచ్చేసాడు కాబట్టి ఇంకా మానవుడు కాదు వీడు అక్కడుండే దేవతలు ఏ భోగాలను అనుభవిస్తారో ఆ భోగాల్ని అనుభవిస్తారు దీన్ని అలంకృత చేసే ఛేదన్యాయం ఉంటారు అలాగే దాన్ని పొగిడి పొగిడి పొగిడి ఆ తర్వాత దాన్ని గాలి తీసేసి ఇట్లాగా చెప్తారు గాలి తీసేస్తారు తర్వాత శ్లోకంలో అదే వస్తుంది ఏప్యం అవసరం ఏతం భూ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామాల భే ఇప్పుడు షరచ్చారు నే క్రితం శ్లోకం అలంకారం ఇప్పుడు షిరచ్చారు అంటే ఇప్పుడు దాని దానికి పెద్ద విలువ లేదు సుమా అని చెప్పడం వైరాగ్యం కోసం అలా చెప్తారు తే వారు ఈ పుణ్యము చేసుకుని అక్కడికి వెళ్ళిన ఈ ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ్ భోక్ ఆ స్వర్గలోకాన్ని అనుభవిస్తారు భోగిస్తారు స్వర్గలోకం ఎలా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ స్వర్గలోకం విశాలంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఇండియాలో సిటీ ఉందనుకోండి కొంచెం ఇరుగ్గా ఉంటుంది అన్ని ఇరుగ్గా ఉంటుంది మాములుగా మన కాలనీస్ అన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్లో ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అని అలా ఉంటుంది యాక్చువల్గా కాలనీకి వెళ్తే ట్వంటీ ఫీట్ రోడ్డే ఉంటుంది 50 ఫు రోడ్డే ఉండదు కారు వెళ్లేందుకు కూడా చోటు ఉండదు కానీ అక్కడ ఇచ్చిన అక్కడిచ్చిన ప్లాన్ శాంక్షన్ చూసుకుంటే లేఅవుట్ శాంక్షన్ లో ఫీట్ రోడ్డు అని పెడతాను తీరా కట్టే టైం వచ్చేప్పుడు ట్వంటీ ఫీటే వదులుతాయి ఇంకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇచ్చే ప్లాన్ ఎలా ఉంటుంది ఫైవ్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళ నుంచి వదిలిపెట్టి కట్టినట్టుగా వీళ్లు ప్లాన్ ఇస్తారు అంతా మొత్తం ఫౌండేషన్ ఆఫ్ ది ఎంటైరిటీ Entire society is founded on, uh, on uh, untruth. India is the development country of how to put them in the main reason. Entire foundation is based on untruth. Satya is based on untruth. Alla Dharudapashtekaramayana washaya. Alla Dharudapashtekaramayana washaya. Alla Dharudapashtekaramayana washaya. Five feet with the lipid, plan ishaya. Kamponwal minchi, gate minchi, intiki, five feet with the lipid. Alla plan ishaya. ఆ ప్లాన్ వాళ్ళు ఆ ప్లాన్ పెట్టుకుని శాంక్షన్ చేసి డబ్బులు కూర్చేసుకుని వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఎవరూ పరీక్ష చేయడం ఏమి చేయడు మీరు ఎలా కడతాడో తెలిసిన ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కట్టేస్తాడు గోడ అక్కడతో కట్టేసి కారు పెట్టుకుని ర్యాంప్ రోడ్డు మీద కడతారు రోడ్డు మీద కట్టేస్తాడు ఆ రోడ్డు ఇలా ట్వంటీ స్థిరంగా ఉండదు ఇళ్ళ ఇళ్ళ ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద కట్టేస్తూ ఉంటారు ఆ రోడ్డు మన రోడ్డే కదా మన కారే వెళ్ళాలి కదా అక్కడ ఎందుకు అలాగే ఆలోచించలో అర్థం కాదు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది సొసైటీస్ ఐ డోంట్ నో వట్ ఇట్ ఈస్ డన్ మ్యాటర్ దాని కాబట్టి ఇక్కడ మన సిటీస్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయి ఎక్కడ చోటు ఉండదు చాలా ఇరుగ్గా ఉంటాయి ఫుట్పాత్లు ఇరుగ్గా ఉంటాయి నడవడానికి రోడ్లు ఇరుగ్గా ఉంటాయి కార్లు చెప్పడానికి తర్వాత కారు పార్క్ చేసుకుని తిరుగ్గా ఉంటుంది మనకి ఇరుక్ ఎక్కువ అఫ్కోర్స్ పాపులేషన్ ఈజ్ అ ప్రాబ్లం పాపులేషన్ చాలా అధికంగా ఉండటము సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉండటము పాపులేషన్ అధికంగా ఉంది సివిక్ సెన్స్ కనుక బాగున్నట్లయితే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది మీది కాదు పాపులేషన్ ఎక్కువ సివిక్ సెన్స్ తక్కువ ఇప్పుడు మీరు అమెరికా అమెరికా ఈజ్ నథింగ్ కెనడా ఓటడా అక్కడ ఏమిటంటే పాపులేషన్ తక్కువ సివిక్సన్స్ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది నేను టొరాంటో నగరం చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే అంత విశాలమైన నగరం అంత పెద్ద నగరము అంత విశాలమైన నగరము ఎక్కడ ప్రపంచంలోనే లేదనిపిస్తుంది ముఖ్యంగా టొరాంటో డౌన్ టౌన్ చాలా మగా ఉంటుంది అలాగే మళ్ళీ అమెరికాలో న్యూయార్క్ డౌన్ టౌన్ అంటే గరీబ్గా ఉంటుంది అంటే కంజెస్టెడ్గా ఉంటుంది కానీ నిమర్తనో టౌన్ ఉంది అక్కడ డౌన్ టౌన్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ చాలా విశాలమైన నగరాలు ఫుట్పాతులు విశాలమైన ఫుట్ సో అక్కడ అలా స్వర్గలోకం అంటే అలా ఉంటుంది రీసెంట్గా స్వర్గలోకం విశాలం ఇక్కడ ఇక్కడ అధ్యక్ష ఇండియాలో యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి ఇండియాలోనే ఎక్కడ ఇరుకు మళ్ళీ అక్కడ ఇరుకైతే యజ్ఞం చేయడం ఎందుకు వెళ్ళి చాలా విశాలంగా ఉంటుంది స్వర్గం వైడ్ ఫుట్ ఉంటాయి విశాలమైన రోడ్లు ఉంటాయి బిల్డింగ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి చక్కగా ఆ విశాలమైన బిల్డింగ్స్ లో విశాలమైన ఫుట్ పార్క్స్ ఉంటాయి పార్క్స్ ఆక్యుపై చేసేసి బిల్డింగ్ ప్రేటాలు ఇవి ఉండవు చాలా సిస్టమేటిక్గా చాలా బాగుంటాయి నేను ఊహిస్తున్నా బహుశా టొరాంటో నగరంలాగా ఉంటే ఉండి ఉండొచ్చు సో దాన్ని స్వర్గలోకం విశాలి ఇక అక్కడ భోగాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకి అక్కడ పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ కల్పవృక్షాలు ఉంటాయి కల్పవృక్షము అంటే ఏదో తెలుసు ఉంటే పేరు విన్నాను కాదు దాని సంగతి కూడా తెలుసుందండి కల్పవృక్షము అంటే కల్ప అంటే ఊహ మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు మామిడి పండు తినాలనుకోండి మామిడి పండు కోసుకోవచ్చు ఇంకొకటి జామ పండు తినాలనుకుంటాడు జామ పండు కోసుకోవచ్చు మరొకడు అల్ల నేరేడు పండు తినాలనుకుంటాడు అది కోసుకోవచ్చు మీరు ఏ యాపిల్ తినాలనుకుంటే అది కోసుకోవచ్చు మీరు ఏ పండు తినాలనుకుంటే ఆ పండుని ఆ చెట్టు నుంచి కోసుకోవచ్చు యజ్ఞత్ సంకల్పయ్యతే తదాతి ఇది కల్పవృక్ష కల్పవృక్షం యొక్క డెఫినేషన్ అది అందుకోసమే దానికి కల్ప అని పేరొచ్చింది కల్పకి ముందు సమ్ పెట్టచ్చు కల్పవృక్షము అంటే సంకల్ప అర్థం ఆ సమ్ డ్రాప్లు ఉపశలు పెట్టినా తీసేసినా తీసేయొచ్చు కొన్ని సందర్భాల్లో కాబట్టి ఏ పండు కావాలంటే ఆ పండుని సేమ్ ట్రీస్ విత్ డిఫరెంట్ ఫ్రూట్స్ దాన్ని కల్పవృక్షము అని అంటారు సో ఇది బాగుంది కదా అలాంటి కల్పవృక్షాలు మీ ఇంటి ముందు ఉంటుంది స్వర్గంలో స్వర్గంలో మీకు ఒక విశాలమైన గృహం అలాట్ చేస్తారు మీ ఇంటి ముందు కల్పవృక్షం ఉంటుంది మీ ఇంటి వెనకాల కల్పవృక్షం ఉంటుంది ఆ విధమైనటువంటి భోగములు సో ఎక్కొచ్చి ఈ ఈ భోగాలన్నింట్లో ఫైవ్ స్టార్ హోటల్లో క్రెడిట్ కార్డు లాగా ఈ పుణ్యము అక్కడ ఖర్చు అవుతూ ఫైవ్ స్టార్ హోటల్ మీకు చెప్పాను ఇంతకుముందు ఆ క్రెడిట్ కార్డు వాడు తీసుకుంటాడు క్రెడిట్ కార్డు ఇవ్వందే వాడు మిమ్మల్ని అలౌ చేయడు మీకు మీ క్రెడిట్ కార్డు మీకు ఇచ్చేస్తాడు వాడు తీసుకుని దాని డేటా కంప్యూటర్లో ఎంటర్ చేసుకుని పెట్టుకుంటాడు తర్వాత దాని జెరాక్స్ ఒకటి వాడు పక్కనే ఉంటుంది జెరాక్స్ ఇకలాగ పోయి జిరాక్స్ తెచ్చుకో అందరు అలా అంటే పోయి జిరాక్స్ ఒకసారి బ్యాంక్ నుంచి వెళ్ళాను ఈ కాగితం జిరాక్స్కి వెళ్ళి అన్నారు ఆ జిరాక్స్ ఎవరి కోసం అని అడిగారు నా కోసం ఎవరికి అంటే మాకే అయితే చూపించుకో నీకు జిరాక్స్ కావాల్సి వస్తే యూ గెట్ ఇట్ అదే మీ ఒక కస్టమర్ నాదో లక్షో లక్ష యాభై వేల నీ దగ్గర పుదవ పెడితే నేను వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చి నీకు ఇందుకు ఇవ్వాలి నీ అఫీషియల్ ఫైల్లో పెట్టుకోవాలనుకుంటే జిరాక్స్ తెచ్చుకో నాకు కావాలనుకుంటే నేను జిరాక్స్ తీసుకుంటా నాకు అక్కల్లా నీకు కావాలి నీకు తెచ్చుకో అంటే సరేలేదండి అంటే అర్థమేయండి వచ్చిన కస్టమర్స్ చేతి తెప్పిస్తూ ఉంటాడనమాట జెరాక్స్ ఎంత దుర్మార్గం అవుతుందండి సో అలా ఉండదు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో అలా ఉండదు ఫైవ్ స్టార్ హోటల్లో ఎలా ఉంటుంది వాడే పక్కనే వాడి దగ్గర జెరాక్స్ మెషిన్ ఉంటుంది వాడి క్రెడిట్ కార్డు జిరాక్స్ తీసుకుంటాడు బోత్స తీసుకుని పెట్టుకుంటాడు ముందే అసలు మీకు రూమ్ ఎలాట్ చేయకముందే మీ క్రెడిట్ హిస్టరీ అంటే వాడికి తెలుస్తూ అంటే మీ పరపతి క్రెడిట్ అన్నదానికి తెలుగులో ఏమంటారు పరాపతి మీ పరపతి ఏ లెవెల్లో ఉందో వాడికి తెలుస్తుంది అప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తాడు వాడు హోటల్లోకి పంపిస్తాడు ఒకవేళ మీ పరపతి తక్కువగా ఉందనుకోండి వాడు ఇన్వెస్టిగేట్ చేసుకుంటాడు పై ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాడు వీడి పరపతి అర్ధాన్నంగా ఉందండి వీడిని రూమ్లో పెట్టాము వీడిని ఏం చేయాలి నేను పొద్దున్న పంపించేయని వాడు వింటాడు సో అలా నడుస్తుంది ఈ హోటల్స్లో వ్యవస్థ అలా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్స్ అలాగే నడుస్తుంది మీటికి మీరు వాడికి కస్టమర్గా ఆ కౌంటర్కి మీరు ఇటు నిలబడి ఉంటారు కౌంటర్కి అటుబాటు ఉంటారు ఒక రిసెప్షనిస్ట్ వేడి ఉన్నా కూడా ఉండొచ్చు వాళ్ళ ముందు ఒక కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ స్క్రీన్ మీదేముందో మీకు కనపడదు కానీ ఆవిడ కనపడుతూ ఉంటుంది మీ హిస్టరీ ఏమిటో మీ హిస్టరీ అంటే క్రెడిట్ హిస్టరీ మీ బ్యాంకులో ఎంత సొమ్ముంది బ్యాంకు వాళ్ళు ఎంతకి పూచి పడుతున్నారు అదంతా వాళ్ళకి తెలుస్తూ ఉంది సరిగ్గా అదే విధంగా స్వర్గలోకంలో ప్రవేశించేప్పుడే మీ చరిత్ర కూడా అక్కడ వాళ్ళకి తెలుస్తూ సో వీడికి ఎంత పొంగి ఉంది మీరు ఒకప్పు కాఫీ తాగాలనుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫోన్ చేస్తే తీసుకొస్తారు కాఫీ ఫైవ్ స్టార్ హోటల్లో మీరు ఫోన్ చేస్తే కాఫీ వచ్చేస్తుంది కానీ కాఫీ అవడం తాగడం అయిన తర్వాత వాడు కాగితం ముక్కబెట్టి సైన్ చేయాలంటే ఇది సిగ్నేచర్ ఉంది కాఫీ తాగడానికి సిగ్నేచర్ ఉంది కంటే అలాగే సైన్ చేయాలి అది అలాగే అక్కడ క్రెడిట్ కార్డులో మీరు కాఫీ తాగుతుండగానే సైన్ చేసిన వెంటనే వితిన్ త్రీ ఫోర్ మినిట్స్ మీ క్రెడిట్ లో అది డిస్కౌంట్ అయి ఉంటుంది మీరు కనుక వెరిఫై చేసుకుంటే అప్పటికే అది డిస్కౌంట్ తీసేస్తారు మైనస్ చేసేస్తారు డెబిట్ అయిపోతారు సో ఆ రకంగా ఆపరేట్ అవుతుంది వరల్డ్ ఈజ్ వెరీ వెరీ క్రూయల్ దీంట్లో మొహమాటకి కానీ ప్రేమ అనురాగం కానీ కొందే పాపం కొంత లెటర్స్ దూసం కొంత రాయితీ దావని కానీ ఏమేమి ఉండదు చాలా క్రూయల్గా నిర్మోహమాటగా ఉంటుంది ప్రపంచంలో ఉంటుంది స్వర్గం కూడా ఉంటాయి క్షీణే పుణ్యే మీరు ఖర్చు పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది పోనీ కొంచెం పుణ్యం మధ్యలో ఇంకో కొంచెం పుణ్యం సంపాదించి మీరు దాన్ని పెంచుకోవచ్చు కదా అంటే స్వర్గలోకంలో పుణ్యం సంపాదించడానికి అవకాశం ఉండదు పుణ్యం ఖర్చు అవకాశం ఉంటుందో తప్ప పుణ్యం సంపాదించడానికి అవకాశం ఉండదు ఫైవ్ స్టార్ హోటల్లాగా ఫైవ్ హోటల్లో అన్ని రకాల భోగాలు ఉంటాయి మీరు రూమ్లో కూర్చొని ఫోన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి రూంలోకి లేకపోతే కింద కోర్ట్ అని ఉంటుంది ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఏ రకమైన రకరకాల షాప్స్ ఉంటాయి మీరు దేని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫైవ్ స్టార్ హోటల్లో యోగా స్టూడియోను కూడా ఒకటి ఉంటుంది మీరు ఏదైనా యోగాసనాలు వేయవచ్చుకుంటే దాంట్లో ప్రవేశిస్తే అక్కడ యోగా టీచర్ ఒకడు ఉంటాడు ఇన్స్ట్రక్టర్ ఆయన విడిచేసి యోగాసనాలు కూడా వేయిస్తాడు కానీ బిల్లు బిల్లు ఆ క్రెడిట్ కార్డులో బిల్లు పడిపోతూ కాబట్టి ఫైవ్ స్టార్ హోటల్ లోపల ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండగా మీరు సంపాదించే డబ్బు ఏమి ఉండదు మిమ్మల్ని సంపాదించనివ్వరు అక్కడ నేను పప్పు రుబ్బుతానండి నాకు కొంచెం డబ్బు సంపాద అలాంటి వేషాలు అక్కడ వేయనివ్వరు ఇవాళ క్లాసికల్ అలాంటి వేషాలు ఏం కుదరం మీరు సంపాదించాలంటే ఫైవ్ స్టార్ హోటల్ వదిలిపెట్టి బయటకు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూలి పనులు మీరు ఎలా సంపాదిస్తే అలా విత్ ఇన్ ది ఫైవ్ వాల్స్ విత్ ఇన్ ది కంపౌండ్ వాల్ ఆఫ్ ది ఫైవ్ స్టార్ హోటల్ సంపాదించటం కుదరదు స్వర్గం కూడా అలాగే ఉంటుంది స్వర్గంలో మీరు ఏదైనా జపం చేసి కొంత పుణ్యం సంపాదిద్దామంటే అది దట్ డెంట్ వర్క్ దా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపీ అండ్ లైక్ దాట్ ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో ఏదో కాన్ఫరెన్స్ అయింది సన్యాసుని పిలిచారు ఆ కాన్ఫరెన్స్ నేను నన్ను పిలిచాను నేను వెళ్ళాను అప్పుడు అశోక హోటల్లో ఇచ్చారు మాకు అశోకా హోటల్ అంటే ఒక తొమ్మిది హోటల్ ఇప్పుడు పెద్ద హోటల్ కాకపోవచ్చు ఇప్పుడు నో హోటల్ ఎక్స్ హోటల్ ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ చాలా వచ్చాయి అప్పుడు అశోకా అంటే ది బిగ్గెస్ట్ హోటల్ ఇన్ హైదరాబాద్ నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం మాట పెట్టుకున్నాను వెరీ బిగ్ హోటల్ ఎక్కడో ఉంది లగడికాపూల్లో ఉంది దాంట్లో నేను హోటల్లో రూములు ఇచ్చాను ఆ రూముల్లో కింద కూర్చుని జపాద చేసుకుంటుండే వాడు కాఫీ బట్టలు వచ్చి ఎవరికి ఇస్తారు కాఫీ ఈ సాధువులు అందరూ కూర్చొని జపాలు చేస్తున్నారు కాఫీ తాగుతానైతే తాగ నువ్వు ఇచ్చిన కాఫీ నేను తాగ మాకు వేరే స్పెషల్ వస్తుంది అని తెలియజేశాను సో ఆ విధంగా అక్కడ స్వర్గంలో కూర్చుని మీరు జపం చేస్తానంటే అక్కడ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపర్ కాబట్టి అక్కడ పుణ్యం క్షీణే పుణ్యే పుణ్యం ఖర్చు అవ్వడమే తప్ప సంపాదించేది ఉండదు పుణ్యం ఖర్చు అయిపోతుంది వచ్చే కొత్త ఏమిటవుతుందండి మత్స్యలోకం విషయం స్వర్గంలో జన్మ అంతమైపోయి మళ్లీ మనుష్యలోకంలో విడిపుడతాడు భాష్యకారులు ఏమంటారు చూద్దాము కే ఇటీ స్వర్గలోకం విశాలం సో స్వర్గలోకం చాలా విశాలంగా ఉంటుంది విస్తీర్ణం చాలా విస్తీర్ణంగా ఉంటున్నాను ఇక్కడ టీకాకారులు రాసింది మీరు వింటే ముక్కు మీద వేలు వేసుకుంటారు చూద్దాం వేలు వేసుకుంటారో వేసుకోర చూద్దాం క్షీణే పుణ్యే మత్స్యలోకం హిమం లోకం విశంతి ఆ విశంతి మత్స్యలోకములు ప్రవేశించారు మత్స్యలోకం అంటే ఏమిటండి ఇదే ఈ లోకాలకే మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడ టీకాకారుడు ఏమంటాడంటే ముద్గర ముసల ప్రహారాది ఇంద్రచోదిత ఆజానితై దేవై నిహతాస్వంత దేవదేహం విహాయ పునర్మనుష్యదేహం ప్రపద్యంతే ఇ అంటే ఇప్పుడు ఇక్కడైతే రోగాలు వచ్చి రోగానికి ఏదో ముందే పోటో లేకపోతే మరొకటో మరొకటో వచ్చి ప్రాణత్యాగం ఉంటుంది ఇక్కడ మరి అక్కడ రోగాలుండవుగా రిదశ ఎప్పుడు వయసు ముప్పై ఏళ్ళే మన టాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్ స్టార్స్ వీళ్ళ వయస్సు ఎప్పుడు ముప్పై ముప్పై ఎప్పుడు ఐదేళ్ల క్రితం ఎంతమ్మా నీ వయసు అంటే పాటి ఐదేళ్ళ తర్వాత ఎంత అంటే ట్వంటీ ఫోర్ ఎగ్జింగ్ సో అరగంగా వయస్సు ఇప్పుడు వయస్సు తరగతుంటే ఎప్పుడు ఇప్పుడు హీరో ఉంటాడు ఆయన నాయకుడు ఆయన వయసు అరవై సంవత్సరాలు కానీ సినిమాలో నోట్బుక్ పట్టుకుని కాలేజీకి వెళ్ళిపోయి కాలేజీలో అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేసేస్తాడు సినిమాలో ఈ అరవై ఏళ్ళ వాడు కాలేజీని నోట్బుక్ పట్టుకుని వెళ్ళడం ఎవరన్నా సంబంధం ఉంది అది అంటే దేవలోకం అలాగే ఉండదు సో అక్కడ అందరూ థర్టీ ఇయర్స్ ఉంటారు ఇప్పుడు వాడు ఎప్పుడు మరణించడం ఎలా కుదురుతుంది మరి పుణ్యం అయిపోయింది ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఆజాని కై దేవలోకంలో రకరకాల గ్రేట్స్ దేవతలు ఉంటారు మీరు చైత్రోపనిషత్తులో విని ఉంటారు అజానజానాన్ దేవానామానంద కర్మ దేవానాన్ దేవానామానందేవానామానంద అని మూడు రకాల దేవతలని చెప్పారు చైత్రోపనిషత్తులో కర్మదేవలు కర్మదేవతలు అజాన దేవతలు దేవతలు దేవతలు అంటే ఇంద్రుడు అగ్ని వరుణుడు పర్మనెంట్గా వస్తుందండే వాళ్ళు లైక్ అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న ఇండియన్స్ లాగా వాళ్ళు దేవతలు ఇక అదాన దేవతలు అని అంటారు అంటే ఈ దేవతల అదుపాధ్యంలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు సంపాదించిన వాళ్ళతో సమానం ఇక కర్మదేవతలు అని అంటారు కేవలం యజ్ఞం చేసుకుని ఆ పుణ్యం వంతా మూటగట్టి ఆ చిన్న పుణ్యం మూట పట్టుకుని వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కర్మదేవతలు ఈ పుణ్యం ఖర్చు అయిపోతుందిగా అప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రుడు ఆయన దేవేంద్రుడు రాజు ఆయన చెప్తాడరే వీళ్ళు పుణ్యం ఖర్చు అయిపోయిందిరా అని ఆ అజాన దేవతలకి పురమాయిస్తాడు అజాన దేవతలు ఏం చేస్తారంటే ముద్గరము ముసలము ముద్గరము అంటే ముద్గరము ముసలం అంటే ఇనుప రోకలి ముద్గరము అంటే ఇనుప అంటే ఒక ఆయుధం చాలా భయంకరమైన ప్రాచీన కాలం రాజులు వాడేటువంటి ఆయుధం ఆది శబ్దం చేత ఇలాంటి ఆయుధములతో కొడతారు వీళ్ళు రహ కొడితే ఎందుకంటే ముప్పై ఏళ్లవాడు తెచ్చుకోవాలంటే మరి ఎలాంటి ఎదువు చేస్తే కానీ బలవంతంగా చంపితే కానీ చావదు కదా అలాగే వీళ్ళు చంపుతారు సో ఆగానికై దేవై నిహతా సంత ఆయుధంగా చంపబడిన వారై దేవదేహం విహాయ ఆ దేవతా విడిచిపెట్టి పునః మనుష్య దేహం ప్రపంచే ఇర్థ ఇది ఎవరైనా చెప్తారా ఇది యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తామంటాడే కానీ ఈ సమాచారం చెప్తాడా ఇది యజ్ఞమే చేస్తే స్వర్గానికి వెళ్తామని చెప్పిన వేదమే చెప్పింది ఇదంతా కూడా ఇప్పుడు ఈ స్టాక్ ఉంటే నీకు లాభాలు వస్తాయని చెప్తాడు తప్ప ఆ స్టాక్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ వాడు చెప్తాడా పనిపెట్టడం వాడు చెప్పడం మీరు తెలుసుకోవాలి ఇన్ బిట్వీన్ ది లైన్స్ సరి మీరు తెలుసుకోవాలి లేదా ఫైన్ ప్రింట్ అంటారు అది ఫైన్ ప్రింట్లో అంటే బాగా కనపడకుండగా వేస్తాడు ఇప్పుడు ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ అని అంటాడు అది పెద్ద క్షరాల్లో వేస్తాడు లేచే పక్కన స్టార్ పెడతాడు ఆ స్టార్ అంటే ఆ స్టార్ పెట్టేటంటే ఆ కింద దానికి ఫుట్ నోట్ ఉందనమాట ఆ ఫుట్ నోట్ చూస్తే కండిషన్స్ ఆఫ్ లై అని ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి ఒక సర్టు కొద్ది ఇంకో సర్టు ఇవ్వమంటే ఇవ్వడు ఏవో ఉంటాయి కండిషన్స్ ఎవో ఉంటాయి అంటే ఆ కండిషన్స్ మీకేమీ అనురూపంగా ఉండవు ఈ స్వర్గం కూడా కాబట్టి ఈ లోకళ్ళతో ముత్తుతే ఆ దేవత దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనుష్య దేహాన్ని అంచేతనే పుణ్యం ఖర్చు అయిపోతుంది లేమో అని అలా బుతుకు బుతుకుమంటూ భయపడుతూ బతుకుతారు దేవత ఏం యథోక్తైన ప్రకారేణ సో ఈ విధంగా ఈ కామ్యకర్మల జీవితం ఉన్నదే ఇదేమంత అట్రాక్టివ్ ఏం కాదు అది మనం గమనించాల్సి ఉంటుంది ఈ భోగాలు కామనలు ఇలాగే ఉంటాయి వాటిని మనం విచారం చేయకుండగా అంటే వాటిని మీరు విమర్శించకుండా చూసినట్లయితే చాలా చాలా హానికర్ములుగా ఉంటాయి ఒకసారి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను అ వెరీ హారీబుల్ అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి అటువంటివి ఎలా చేయకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది ఐఫ్ సి మార్కెట్ నేను హైటెక్ సిటీకి ఏదో కాన్ఫరెన్స్ ఉంటే మూడు రోజులు అక్కడ ఉన్నాను నేను ఆ టైంలో ఈవినింగ్ వాక్లో చూసాను హుకా ప్లేస్ హుకా హెచ్ఓ కేఏహెచ్ అని ఉంది ఈ టెమ్మైంది ఈ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ ఏమో నేను కంగారు ఆ వర్డ్ చూస్తే ఎవండి ఏమిటండి వాటిస్ తీసుకొని ఏదో ఒక సంస్కారం ఏదైనా పదం ఉంటే దాని అర్థం తెలియాలని ఒక సంస్కారం అడిగారు ఏంటండి హుక్కా అంటే హుక్కా ఓహో ఇలా కదా హుక్క ఓకే హుక్క అక్కడికి హుక్కా ప్రొవైడ్ చేస్తారు కాఫీ టీ ఇలాంటివి ఉంటే మెయిన్గా హుక్కా ఈజ్ ప్రొవైడెడ్ దానికి ఏదో ఫ్రీజుకి వెళ్తే హుక్కా హుక్కా తాగుతారు అంటే సిగరెట్ తాగడం ఈ ఎంటి వాట్ ఈస్ దిస్ హుకా వైనాట్ సిగరెట్ అంటే సిగరెట్ తాగిన దానికి పది రెట్ల జ్యూస్ హుక్క తాగితే వస్తుంది భోగం ఉంటుంది అప్పుడు నేను డాక్టర్ గారిని అడిగాను అయితే సిగరెట్ చాలా హానికరం అని మనకి తెలుస్తూ ఉంటుంది కదా హుక్క ఎట్ వేర్ డస్ ఇట్ స్టాంక్ హౌ డస్ ఇట్ కంపేర్ విత్ సిగరెట్ అని నేను డాక్టర్ గారిని అడిగాను అడిగితే ఆయన చెప్పారులోనండి ఒక హుక్క ఒకసారి పీలిస్తే పది సిగరెట్లు తాగిన దానికి సమానము అంటే పది సిగరెట్లు తాగితే ఎంత జ్యూస్ వస్తుందో అంత జ్యూస్ వస్తుందని అంటాడు అది కరెక్టే కానీ పది సిగరెట్లు తాగితే ఈ లోపల ఉంగరుతిత్తులకు రెస్పిరేటరీ సిస్టమ్కి ఎంత హాని కలుగుతుందో అంత హాని ఆ హుక్కాను పీల్చడం వల్ల కలుగుతుంది అంటే మరి రోగు జనువు చాలా తొందరగా రోగాల పారిని పడతారు అని అభిప్రాయం కాబట్టి మరి వై గవర్నమెంట్ ఎలా వస్తుంది సచ్చి ఫింగ్స్ అయితే ఉన్నాం అలా ఓపెన్గా బోర్డు పెట్టి షాప్ ఓపెన్ చేసి పెడితే యంగ్ పీపుల్ ఈ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళు వాళ్ళు చాలా ఇంప్రసన్నులుగా ఉంటారు ఏదైతే చాలా బాగుందాన్ని వెళ్ళి అనారోగ్యం తెచ్చుకుని వస్తే జీవితాంతం దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఆ పై ఎవరు చూడదు పైన ఉన్నటువంటి ఆ పైపై మెరుగులు చూసి దాంట్లో పడతారే తప్ప అంటూ ఉండే ఫైన్ ప్రింట్ చూడాలి ఈ భోగాలన్నేటువంటివే ఆఖరికి మీరు కర్మకాండలో చెప్పిన కామ్యకర్మలను అనుష్ఠించి పొందే స్వర్గాది భోగాలు కూడా ఎక్సెప్షన్ కాదు కాబట్టి ఈ మార్గము సరైన మార్గం కాదు ఇదంతా కూడా ఒక వాసనాచక్రం ఒక వాసన ఉంటుంది భోగ వాసన ఆ వాసన చేత ఒక కామన పుడుతుంది ఆ కామను ఒక కర్మను చేయిస్తుంది ఆ కర్మ యొక్క ఫలాన్ని వీడు అనుభవిస్తాడు మళ్ళీ దానివల్ల కొత్త వాసన నిర్మాణం అవుతుంది మళ్ళీ వాసనకు వస్తుంది కర్మ కర్మ ఫల భోగము వాసన సో ఈ వాసనా చక్రం ఇలాగా ఇరుగుతూ ఉంటుంది జనులు భోగముల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఈ భోగాలే మానవ జీవితానికి చరితార్థము అని అనుకుంటూ జీవిస్తారు జనులు ఎంతటి మూర్ఖులు అంటే ఒక పని మమ్మల్ని అడిగాడు ఏమండి మీరు మీరు సిగరెట్ తాగుతారా బయట నేను సిగరెట్ తాగను మద్యపానం చేస్తారా మద్యపానం చేయను ఎప్పుడైనా సినిమా చూస్తారా సినిమా కూడా చూడను మరి ఇంకెందుకండి లైఫ్ వేస్ట్ కదా ఇది అనమాట అంటే జీవితానికి ఈ జనులు ఇచ్చుకున్న నిర్వచనంలా ఉందంటే జీవితం అంటే మీరు భోగాలను అనుభవిస్తేనే జీవితం లేకపోలేదు భోగాలంటే ఏమిటి ఇవి ఇవి భోగాలు ఇవి భోగాలా రోగాలా ఇవి భోగాలని పేరు రోగములు తప్ప వేరేమీ కాదు ఇది లోక దృష్టి ఇక మీరు నా ఈ కర్మకాండలో చూసినట్లయితే కామ్య కర్మలో ఉంటాయి కోరికలను తీర్చుకునే కర్మలో వాటి గురించి నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మీ టీవీ ఆన్ చేస్తే అవన్నీ కనపడుతూ ఉంటాయి మొన్న నేను చూశాను ఓ మంత్రం ఉంది బుమ్ బుధాయ నమ అనే మంత్రం ఎక్కడ పట్టుకు చేయండి మంత్రం బు బుధాయ నమహ అనే మంత్రాన్ని కనుక మీరు జపనిచేస్తే మీకు డబ్బులు బాగా వస్తాయి ఎంత డబ్బులు వస్తాయి అంటే అక్కడ టేబుల్ వేసి దాని మీద ఐదు వందల రూపాయలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టాలి అలా పరిచి ఉంటాం మెషిన్ ఉంటుంది మెషిన్ కౌంట్ చేస్తూ ఉంటుంది డబ్బులు ఈ నోక్యులలాగా మెషిన్ కౌంటింగ్ చూసుంటారా బ్యాంకుల్లో ఉంటుంది అలాంటి మెషిన్ కౌంట్ చేస్తూ ఉంటుంది అది చూపిస్తారు ఇదో ఇల్లి డబ్బులు వస్తాయి అంటే మీరు చేత్తో లెక్క పెట్టుకోలేరు మెషిన్ ఒకటి పెట్టుకుని ఆ మెషిన్ కౌంట్ చేసుకుని హండ్రెడ్ కౌంట్ చేసిన వెంటనే అది ఒక బండింగ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పారేస్తుంది పారెస్ కట్ట పక్కన పారేస్తుంది మీరు కట్టలు లెక్క పెట్టుకోవడమే తప్ప విడివిడి నోట్లను లెక్క పెట్టుకోలేరు అంత ధనాన్ని పొందుతారు ఓకే పొందుతారు గుమ్ బుధాయిన మహా మొదలుపెట్టి చేసేసి మీరు అంత ధనాన్ని పొందుతారు ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత నడమంత్రపు స్థిరి అని అవుతుంది దానివల్ల వచ్చేటువంటి దుఃఖాలను కూడా వీడు అనుభవిస్తాడు ఆఖరికి ఈ మంత్రం ఏం ఎక్కడికి పట్టుకెళ్ళినట్టే ఈ బోధన ఏం బోధలేదు మనుష్యులకి రాగద్వేషాలని బోధించకూడదు కామ్యకర్మలని బోధించకూడదు కామ్యకర్మలను వాళ్ళు వెతుక్కుంటారు ఇప్పుడు హై స్కూల్లో కాలేజీ విద్యార్థులకి చూడమ్మా ఇక్కడ హుక్కా ప్లేసులు ఎక్కడ దొరుకుతాయి తర్వాత ఇక్కడ బీర్లకి బార్లు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ చెప్పకూడదు అది వాళ్ళు చెప్పక్కర్ల వాళ్ళు వెతుక్కుంటారు అది ఏం చెప్పాలి పాఠాలు చెప్పాలి సో ఆ రకంగా మహాత్ములు అన్న వాళ్ళు సమాజానికి ఆత్మ ఆత్మస్వరూపాన్ని బోధించాలి నిష్కామ కర్మయోగాన్ని బోధించాలి తప్ప ఈ కార్ ఈ కర్మ చేస్తే ఈ కోరిక తీరుతుంది ఈ కర్మగా చేస్తే ఈ కోరిక తీరుతుంది అంటే యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులకి ఇక్కడ హుక్కాస్ ఉంది ఇక్కడ ఏమో పబ్బులు ఉన్నాయని బోధించినట్టు ఉంటుంది చాలా తప్పు కానీ సమాజంలో ఆ తప్పునే చాలా వ్యవస్థితంగా వెరీ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో జనులు నడిపిస్తూ ఉంటారు వై దే డిల్ దట్ బికాస్ పీపుల్ వాంట్ ఇట్ పీపుల్ గెట్ వాట్ ది సో ఓ రకంగా పీపుల్ వాంట్ ఇట్ హెడ్ ఫోన్ వాటిని పీపుల్ కావాలి కాబట్టి వాటిని బోధించి కూడా బోధిస్తూ ఉంటాడు బుమ్ బుధాయి నమహా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు పోవేస్తూ ఉంటాయి అలా అర్థం వర్థం లేని కాబట్టి వేదాంతంలో దీనిని అంతమే తూర్పారబట్టుట ఇది మాకు అలవాటైన ప్రక్రియ వేదాంతంలో ఇది ఉంటుంది గీత అంటే దీన్నంతనే కూడా ఓసారి తూర్పుపారబడితే కానీ అక్కడికి గీత పూర్తి కాదు సో దీని అంతనే నిందించటము నిందించడం అంటే తెచ్చడం అని కాదు దాంట్లో ఉండే దోషాన్ని గుర్తించటము దీనికి త్రయీ ధర్మము పేరు త్రయీ ధర్మం కేవలం వైదికము కర్మ త్రయీ అంటే వేదము ప్రయీధర్మము అంటే వేదోక్తమైనటువంటి కామ్యకర్మ కేవలం కర్మ అంటారు కేవలం కర్మ అంటే దాంట్లో జ్ఞానము కానీ భక్తి కానీ లేవు జ్ఞానం ఏముంది జ్ఞానం అంటే ఏంటి ఆత్మ పూర్ణము అని తెలుసుకోవటము ఆత్మ ఆనంద నిధానము అని ఆ రకంగా ఉంటుంది జ్ఞాన మార్గం భక్తి మార్గం ఎలా ఉంటుంది ఈ సకల భోగములను విడిచిపెట్టి కేవలము ఈశ్వరుణ్ణి పరమ ప్రీతితో నీవు ఆరాధించు అన్నట్టుగా భక్తి మార్గం ఉంటుంది అటు భక్తి కాదు నీకు జ్ఞానము కాదు కేవలం కర్మ అంటే భక్తి జ్ఞాన సంబంధము లేని కర్మ అంటే ఈ కర్మ చేస్తే నీకు కోరిక తీరుతుంది అటువంటి కర్మ అటువంటి కర్మను వీళ్ళు పట్టుకున్నారు అనుప్రపన్నా అటువంటి కర్మను పట్టుకున్నారు కనుక వాళ్ళు ఎటువంటి ఫలాన్ని పొందుతారు దానికి తన్నట్టుగానే పొందుతారు గతాగతం గతాగతమును పొందేశారు గతాగతం లభంతో ఉంది కదా కామకామా గతాగతము లభంతే గతాగతమును పొందదు గతాగతం అంటే ఏమిటి ఈ చక్రం గిరగర తిరిగే చక్రం ఎక్కారనుకోండి మీరు ఆ చక్రం పైకి వెళ్తుంది అది గత పైకి వెళ్ళిన చక్రం మళ్ళీ కిందకు వస్తుంది ఆ గత దీన్ని ఘటీయంత్రము అంట ఇప్పుడు ఘటీయంత్రము అంటే నీళ్లు తోడే చక్రం ఒక కుండలాగా ఉంటుంది ఆ చక్రానికి సిక్స్ చేసే ఆ కుండ ఖాళీగా ఉంటుంది అది కిందకు వెళుతుంది కిందకు వెళ్ళినప్పుడు నూతులో నీళ్లు నింపుకుంటుంది ఎన్ని నీళ్ళు వస్తాయి ఆ కుండ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో అన్నే నీళ్ళు వస్తాయి నూతులో చాలా నీళ్లు ఉంటాయి కుండ కొండ లేటర్ కుండ అయితే లేటర్ నీళ్లు వస్తాయి ఆ నీళ్ళు అలా పైకి మళ్ళీ ఈ చక్రం పైకి వస్తూ ఉంటుంది ఆ కుండ పైకి వస్తూ ఉంటుంది పైకి వస్తుండగానే ఆ నీళ్లు కారిపోతూ ఉంటాయి తీరా పైకి వచ్చేప్పటికీ ఆ కుండలో ఎన్ని నీళ్లు ఉంటాయి ఏ నీళ్లు ఉండవు ఆ నీళ్ళన్నీ కారిపోతాయి సరే వ్యవసాయ వారి ఆ దృష్టి ఆ దృష్టాంతంలో మీరు అంత లోతు అలా దాన్ని పక్కదారి పట్టించకూడదు దృష్టాంతం ఎంతవరకే కూడా తన తన ఎంత వాల్యూ ఉందో అంత నీళ్ళని తెచ్చుకుంటుంది ఆ నీళ్లు అలా తెచ్చుకుంటూ ఉండగానే పారపోసుకుంటుంది ఆకలిని మళ్ళీ ఖాళీ అయిపోతుంది గత ఆ గత గత సో మళ్ళీ మనుష్యలోకానికి రావడం కామ్యకర్మల్ని చేయడం పుణ్యం సంపాదించడం మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం వెళ్తూ ఉండగానే పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది పైకి వెళ్తూ ఉండగానే కుండ ఖాళీ అయిపోతూ ఉంటుంది అలాగే స్వర్గానికి వెళ్తూ ఉండగానే పుణ్యం ఖర్చు ఉంటుంది స్వర్గం లోపల దాకా ఈ లోపలనే కొంత పుణ్యం ఖర్చు గేట్ దగ్గర వెల్కమ్ సార్ అని డోర్ ఓపెన్ చేస్తాడు మీ పుణ్యం కొంత ఖర్చు లోపలికి వెళ్ళిన తర్వాత సార్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని ఒక కప్ కాఫీ ఇస్తాడు అదే బాబా ఎంత బాగుంది ఇక్కడ రాగానే కాదు వీళ్ళు అని మీరు ప్రేమతో దాన్ని పుచ్చుకుంటారు ఇంకో ఇంత పుణ్యం ఖర్చు అయిపోయింది అలా అలా ఖర్చు అయిపోతూ సో ఆఖరికి ఖాళీ పుండలాగా పుణ్యం ఖర్చు అయిపోయి వీడు అక్కడ నిలబడి ఉంటాడు వాడిని వచ్చేసి కంటే ఆ గత గత గతది ఈ వాసనా చక్రము అంటారు గతం చవరు పొందుతారు దిన్నే కామకామాన్ కామయంతే కామకామాతమేవా భోగమూలను కోరు వారు కామంతే కామ్యంతే కామా భోగా భోగమూలను కోరువారు ఈ గతాగతమును మటికే పొందుతారు ఈ గతాగతంలో మీకు స్వాతంత్ర్యమేమీ ఉండదు మరణించిన తర్వాత నాకు స్వర్గం వద్దు అంటే కుదరదు స్వర్గానికి వెళ్ళి తీరవలసిందే అక్కడ పుణ్యం ఖర్చయిన తర్వాత బోన్ నేను ఇక్కడే ఉంటాను ఇంకా కొంతకాలం ఉంటే కుదరదు ముత్తేసి కిందకి పొమ్మించేస్తారు సో పుణ్యం కూడా వద్దండడానికి వీల్లేదు దాన్ని కూడా అనుభవించి ఉంటుంది ఏ రకమైన స్వాతంత్ర్యము ఉండదు ఇది ఎలాగంటే రాజుగారు వీడికి లడ్డు వడ్డించి తిను అని పెడతారు తిను నేను తిన్నాను నాకు వడ్డండి అంటే అరే వాడు అక్కడ సేవకులు ఉంటారు వాడు గుర్తేస్తాడు కాబట్టి అక్కడ రాజుగారు పక్కన సేవకులుంటే భయపడుతూ వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తినక తప్పదు అంటే స్వాతంత్ర్యం ఉండదు మీరు స్వర్గానికి వెళ్తారు ఓరు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మీ కూర్చుని చూడాల్సిందే టెస్కే స్వాతంత్ర్యం ఉండదు ఇంకా ఫైవ్ స్టార్ హోటల్కు వెళ్ళాక అరే ఎక్కడైనా కూర్చొని కొంచెం సేపు పుస్తకం చూస్తుందాం అనుకుంటే ఉండదు ఏదైనా జపం చేసుకోవాలనుకుంటే ఉండదు అరే ప్రశాంతంగా ఉండండి రా మైక్ కట్టేసేయండి పడేదో ఇంగ్లీష్ పాట పడతాడు ఏదో ఉంటుందో పాట అలా వస్తువు ఉంటుంది మైక్లో అరే నేను ధ్యానం చేసుకోవాలి కట్టేసేందుకే కట్టరు అది వినే అదే ఎంజాయ్ చేయాలి ధ్యానం చేయడానికి మీరు లేదు కాబట్టి శ్వాస ఉండదు ఈ స్వర్గాది లోకాల్లో ఫైవ్ స్టార్ హోటల్ అంటే పక్క నటు స్వాతంత్ర్యం క్వచెల్లబంతే ఇత్యర్థ ఇక్కడ మనుష్య లోకంలోనూ స్వాతంత్ర్యం ఉండదు అక్కడ స్వర్గానికి వెళ్ళాక కూడా స్వాతంత్ర్యం ఉండదు మధ్యలో ప్రయాణం ఉంటుంది అక్కడ కూడా స్వాతంత్ర్యం అనేది ఉండదు వీళ్ళు అస్వతంత్రులుగా రాగ దుఃఖాన్ని ఆ భోగాలను అనుభవించడంలో కూడా దుఃఖమే ఇది ఉంటుంది స్వాత స్వాతంత్ర్యం అనే మాటకి ఆయన అభిప్రాయం సుఖ దుఃఖాలకు మను మహా మను మనుస్మృతి కారులు ఒక నిర్వచనం ఇచ్చారు స్వాతంత్ర్యంతో ముడిపెట్టాడు సుఖాన్ని శ్రేడం సో సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఇది విద్యా సమాసేన లక్షణం సుఖదుఖయో అని ఒక శ్లోకం ఒకటే ప్రసిద్ధమైన శ్లోకం ఇది మనుస్మృతి నుంచి వచ్చింది దీన్ని మామూలుగా వేదాంతంలో కోర్చేస్తూ ఉంటారు సుఖదుఖముల యొక్క లక్షణం ఏంటంటే సంగ్రహంగా మీకు స్వాతంత్ర్యము ఉంటే ఫ్రీడమ్ ఉంటే అది సుఖము స్వాతంత్ర్యం లేకుంటే మీరు పరతంత్రులుగా ఉంటే అదే దుఃఖము ఇప్పుడు ఇది ఎలాగంటే నేను నా ఇంట్లో కడుపులో చల్ల నా ఇంట్లో కూర్చుని నేను మజ్జిగ అన్నం తిని అది సుఖం చాలు అన్నంతిని విశ్రమిస్తాను అది సుఖం